కీర్తన ఐదు వందల నాలుగు ఇతని ప్రసాదమే ఇన్నియును గతి ఇతనిదే కాయములో నక ఘన సంసారము ప్రాయంబులతో ప్రబలీని ఆయమందకును హరిదానేయై దాయకపాయక తిలున్నాడు వనరిన కలలోనొక సంసారము మనసుతోడనే మలసీని ననిచియందుకును నారాయణుడై పునమొదలై తా గురియనాడు ఉడిబడి కోర్కులనొక సంసారము పడిబడి యాసల పరగీని విడువక ఇది శ్రీవెంకటేశ్వరుడే తొడిబడ గల్పించి ధ్రువమైనాడు